చంద్రుడు చంద్రుని యొక్క ప్రకాశం వెన్నెల వెన్ను వెన్నెల్ని వేరే చూస్తున్నారు చంద్రుని వేరే చూస్తున్నారా లేదా మీరు ఒక జ్యోతి అక్కడ వెలిగి ఇచ్చారు మీకు జ్యోతి కనపడుతుంది జ్యోతి యొక్క వెలుగు కూడా కనపడుతుంది కదా ఇప్పుడు జ్యోతి యొక్క వెలుగేమో ప్రకాశ లక్షణంతో వ్యాపక లక్షణంతో జ్యోతి స్వయం ప్రకాశ లక్షణంతో వ్యాపకం లేకుండా నువ్వే ఆ జ్యోతివి నువ్వే ఆ స్వయం జ్యోతివి నువ్వే ఆ స్వయం ప్రకాశానికి నువ్వే ఆ జ్ఞానస్వరూపానికి నువ్వు సృష్టిలోకి వస్తే ఏమయ్యావు నువ్వే సృష్టి అంతా ప్రకాశిస్తున్నావు సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును నువ్వే ప్రకాశింపజేస్తున్నావు నువ్వు జ్ఞానస్వరూపం కదా కనుక నువ్వు ప్రకాశిస్తూ ఏ వస్తువు అక్కడ నీకు తెలియబడిందో ఆ వస్తువుని తెలుసుకుంటున్నావు ఇక పిండాండంలోకి వస్తే ఏ జ్ఞానమైతే ఉన్నదో చక్షురాది ఇంద్రియముల ద్వారా వ్యాపకం అయినదో అది వ్యాపకం అయ్యే అయ్యే శబ్దాది విషయమును ప్రకాశింపజేస్తున్నదో ఆ ప్రకాశంతో శబ్దాది విషయము ఎరుగుతున్నదో ఆ ఎరిగిన ఎరుక మనసుకు తెలియబడుతున్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞానం ఏ జ్ఞానమైతే ఉన్నదో చుచురాది ఇంద్రియముల వరకు వ్యాపించి ఉన్నదో వ్యాపించి ఇంద్రియముల ఇంద్రియముల ద్వారా విషయముల వరకు వ్యాపించి ఉన్నదో తన ప్రకాశముతో విషయములు ప్రకాశింపజేయుతున్నదో ఆ ప్రకాశింపజేయున్న విషయములు ఎరుకుతున్నదో అది ప్రజ్ఞానం ప్రజ్ఞానం ఎరుగుతోందా మనసు బుద్ధి ఎరుగుతుంది ప్రజ్ఞానం ఎరగట్లా మనసు బుద్ధి తెలుసుకోవడానికి ఆధారమైన చైతన్యము ఆధారమైన జ్ఞానము ఆధారమైన ప్రకాశము పరమాత్మ పరమాత్మ ఏమి తెలుసుకోవట్లా ఆ లైట్ ఉంది లైట్ కాంతిలో మీరు తెలియబడుతున్నారు నేను తెలియబడుతున్నాను నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు మనమంతా బయటికి వెళ్ళిపోయాం లైట్ ఇంకా ప్రకాశిస్తూ ఉంది ఆ లైట్ నా బాధ విందా వెళ్ళ కానీ లైట్ మాత్రం ప్రకాశిస్తుంది దాని ప్రకాశంలో చీకట్లో నువ్వు ఆ ప్రకాశంలో నువ్వు నాకు ఆ లైట్ లేనప్పుడు నేను కనపడలేదు లైట్ వల్ల నేను నీకు కనపడుతున్నావు నువ్వు నాకు కనపడుతున్నావు ఈ కనబడే దాంట్లోనే మళ్ళీ నేను మాట్లాడేది నువ్వు వింటున్నావు నువ్వు మాట్లాడేది నేను వింటున్నాను లైట్ ప్రకాశం లేకపోతే విన్న జరగవుగా అయితే ఆ లైట్కి జ్ఞానం లేదు ఇది జడం ఆ పరమాత్మ అనే జ్ఞానం కూడా ఉంది కానీ ఆ జ్ఞానము తాను తానైనటువంటి జ్ఞానమే ఆ పరమాత్మది ఇతర విషయ జ్ఞానం పరమాత్మకు లేదు కానీ ఆ పరమాత్మ సర్వవ్యాపకం ఆ పరమాత్మ యొక్క సర్వవ్యాపక స్థితిలో ఉన్న ఆ పరమాత్మ ప్రకాశంలో ఉన్న మనమందరము ఆ ప్రకాశ లక్షణాన్ని ఆ స్వ ఆ జ్ఞాన లక్షణాన్ని ఆ వ్యాపక లక్షణాన్ని మనం వాడుకుంటున్నాం వాడుకోవడానికి అక్కడికి వెళ్ళకెళ్ళ నువ్వు ఎక్కడ అక్కడ అక్కడ దాకా అది వ్యాపించేవు ముగుచ్చ సందులేక అనోరణియాగా పరమాణువును కూడా ప్రకాశింపజేస్తూ పరమాణువు కంటే కూడా సూక్ష్మాది సూక్ష్మంగా ఉంటూ పరమాణువు యొక్క ఉనికికి కారణంగా ఉంటూ పరమాత్మ పరమాణువుని ప్రకాశింపజేస్తూ పరమాణు కూడా తెలియబడేట్టు చేస్తూ ఉన్నది ఆ పరమాత్మ పరమాత్ పరమాణువునే తెలియజేస్తుంటే నిన్ను తెలియ పరమాణువు కంటే ఎంతో గొప్ప చిన్న సూక్ష్మంగా పరమాణువునే తెలియజేస్తున్నటువంటి పరమాత్మ ప్రకాశము ఈ సృష్టి యావద్దు తెలియజేస్తుంది సృష్టి ఎంత మేరకు తెలియజేస్తుంది అనంతకోటి బ్రహ్మాండాన్ని తెలియపరుస్తుంది ఇది మనం చెప్పలేనంత గొప్ప చెప్పలేనంత గొప్పది చెప్పలేనంత వ్యాపకమై ఉన్నది చెప్పలేనంత విస్తారమై కోటాను కోట్ల రకాలు లెక్క పెట్టలేన వస్తువులు ఉన్నాయి అంతవరకు కూడా ఈ పరమాత్మ వ్యాపించాడు నువ్వు దాన్ని ఎంత గొప్ప గొప్ప గొప్ప అనుకుంటావో దాన్ని మహత్ అంటావు అంత మహత్ అయిన కూడా అది ప్రకాశింపజేస్తుంది ఆ పరమాత్మ కాబట్టి పరమాత్మనేమన్నాం అనోరణీయా మహతో మహియా అని అణు ఉంటే అణువుని మాత్రమే ప్రకాశింపజేస్తూ కూర్చున్నాడా అణువు ఉన్నా లేకపోయినా ప్రకాశింప బ్రహ్మాండాలు ఉంటే బ్రహ్మాండాలనే ప్రకాశింపజేస్తున్నాడా బ్రహ్మాండాలు ఉన్నా లేకపోయినా ప్రకాశిస్తు ప్రకాశింపబడే వస్తువులు ఉంటే వస్తువుల్ని ప్రకాశిస్తున్నాడు ప్రకాశింపజేస్తున్నాడు ప్రకాశించబడే వస్తువులు లేనప్పుడు దేన్ని ప్రకాశించకుండా కూడా ఉన్నాడు మన ఈ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత లైట్ వేసి ఉంటే దాన్ని దేన్ని ప్రకాశింపజేస్తుంది ఇక్కడున్న ఖాళీని ప్రకాశింపజేస్తుంది ఖాళీ కూడా లేకపోతే దేనిని ప్రకాశింపజేస్తుంది దేన్ని ప్రకాశింపజేయట్లేదు తను తాను ప్రకాశింపజేసుకుంటూ ఉంది అలా ఇటు మీకు అర్థమవుతుందా ఇప్పుడు పరమాత్మ అంటే ఏంటి ఈ మాయావరణలో వ్యాపకమైన ప్రకాశరూపంగా ఉన్నవాడు పరమాత్మ కేవలం ప్రకాశ రూపమేనా ప్రకాశం చేత తెలియబడుతుంది కాబట్టి జ్ఞానరూపం కూడా పరమాత్మ ఈ పరమాత్మ ఎప్పటి నుంచి ఉన్నాడు ఆది అంతం లేక అన్ని కాలాల్లోనూ ఉన్నాడు పరమాత్మను మార్పు చెందుతాడా కేవల ప్రకాశ రూపంగా ఉంటాడు కేవల చైతన్యంగా ఉంటాడు కేవల జ్ఞానస్వరూపంగా ఉంటాడు మార్పు చెందుతాడా అన్ని కాలాల్లో ఒక్క తీరుగా అలాగే ఉంటాడు కనుకాదు అన్ని కాలాల్లో మార్పు చెందకుండా ఒక్క తీరుగా ఉండేటువంటిది ఏదో వస్తువు అన్ని కాలాల్లో అలా ఉండే వస్తువు అలా ఉండుటను సర్త్ అంటారు అన్ని కాలాల్లోనూ ఆది అంతము లేకుండా మార్పు చెందకుండా వికారములు చెందకుండా నిర్వికారముగా కదలకుండా అచలముగా ఏదైతే ఉన్నదో అటువంటి ఉనికిని సత్తు అంటారు అన్ని కాలాల్లో ఎటువంటి మార్పు చెందకుండా కదలకుండా ఉన్నదిన్నట్లుండి ఆది అంతం లేకుండా ఏదైతే ఉన్నదో అటువంటి ఉన్నదా అటువంటి ఉన్న ఉనికిని అలా ఉండుటను సత్త అంటారు అసత్ అంటే ఏంటి ఇప్పుడు అసత్ అంటే ఏంటి మార్పు చెందుతూ ఉంటుంది వికారం చెందుతూ ఉంటుంది ఆది అంత ఉంటుంది ఉత్పత్తి నాశనం ఉంటుంది మధ్యలో రూపాలు మారిపోతుంది ఇప్పుడు నీ శరీరం తీసుకో శరీరానికి ఆది ఉంది శరీరానికి ఆది ఉంది అంత ఉంది మధ్యలో భార్య యమన వృద్ధాప్యంగా మార్పు చెందుతుంది ఇది వికారం వికారం చెందేది అసత్తు నిర్వికారమైనది సత్తు వికారం చెందేది అసత్తు నిర్వికారమైనది సత్ ఈ అసత్తు అసలు ఉన్నదా బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే పరమాత్మ ఒకటే పరమాత్మ పరమాత్మ తప్ప అన్యము లేదు మరి అన్యము లేనప్పుడు మళ్ళీ ఇవన్నీ ఏమిటి పరమాత్మ కంటే వేరుగా ఉన్నాయిగా ఈ వేరుగా ఉన్నవి శాశ్వతంగా లేవు శాశ్వతంగా లేకంది అసత్ అయింది ఈ అసత్ పదార్థము పరమతప్ప పరమాత్మ తప్ప రెండోది లేదు అన్నప్పుడు ఈ అసత్ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది పరమాత్మయందు ఒక భ్రమ కలిగించేటువంటి ఒక వస్తువు ఉన్నది దాని పేరు మాయ నిజానికి మాయ అనేది చెక్కదు దొరకదు మాయ అనేది ఇంద్రియగోచరం కాదు మాయ ఇంటిది అదిని చెప్పనిది మాయ అనిర్వచనీయము మాయంటే ఏది లేదో అది ఉన్నట్టు చూపించేది మాయంటే వస్తువు ఒకటైతే రెండోది ఇంకొక రకంగా చూపించేది మాయంటే ఏదో అర్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దు నేను చెప్తా ఇప్పుడు దూరంగా కొండ మీద ఆవులు మేస్తున్నాయి ఇక్కడి నుంచి చూస్తే చిన్న గొర్రె పిల్లల్లా కనబడుతుంది దగ్గరికి వెళ్ళి అది ఆవు అని చూడని వాడికి అది గొర్రె గొర్రె అంటున్నాడు దగ్గరికి వెళ్ళి చూసొచ్చిన వాడేమో అది ఆవు అంటున్నాడు అక్కడ ఉన్నవాడికి అది ఆవు ఇక్కడ ఉన్నవాడికి గొర్రె ఇక్కడ ఉన్నవాడు కూడా దగ్గరికి చూసి ఇది దూరంగా చూస్తే నాకు గొర్రెలాగా కనబడింది అన్నాడు దీనికి ఏంటంటారు కారణం దీనికి ఏంటి కారణం అది అంతే అది అంతే అనేదే మాయ మాయని చిక్కిందా దొరికిందా భగవంతుడు మాయ ఎందుకు పెట్టాడు బాబో చచ్చిపోతున్నాయి ఈ మాయలో పడి ఈ మాయని తీసి అవతల పడేద్దాం మాయ చిక్కిందా దొరికిందా పారేస్తామా దూరంగా ఒక చౌడు భూమి నేల ఉండేది అక్కడి నీ ఆవుని అక్కడ పంపించావు ఆ చౌడు భూమి దాటి అవతలున్న పచ్చికి మేయటానికి వెళ్తున్నాయి అవి దారిలో తౌడు భూమి దాడుతూ ఉన్నాయి దూరంగా ఆవుల కాపరి ఇక్కడ ఉన్నాడు చూస్తే అక్కడ ఆ తౌడు భూమి మీద ఎండ కాస్తుంది ఎండకి ఆ భూమి నుంచి వాయువులు ఆ తౌడు నేలలో ఉన్నటువంటి ఇసక నేలకి తెల్లటి అద్దం పెంకుల్లాగా మెరుస్తూ ఉండేటువంటి ఇసుక రేణువుల మీద ఆ సూర్యకాంతి పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మెరుస్తాం ఆ ఆ ఎండ వేడెక్కి వేడెక్కడం చేత ఆ నేలకి ఆనుకున్నటువంటి గాలి పైకి డెన్సిటీ తగ్గి పైకి వ్యాపిస్తుంది సాంద్రత ఇది ఎప్పుడైతే పైకి పోయిందో పైన మళ్ళీ ఇసుక నేలకి తగులుతుంది ఇసుక నేలకి ఆనుకున్నటువంటి గాలి వేడెక్కి సాంద్రత తగ్గి పైకి వెళ్తుంది చల్లగా ఉన్న గాలి సాంద్రత పెరిగి మళ్ళీ కిందకొస్తుంది ఇలా ఆ సూర్యరశ్మిలో తళతళ ఆ ఇసుక రేణువుల మీద పడ్డటువంటి కాంతి తలతళ మెరుస్తూ గాలి వేడి గాలికి పైకి వెళుతూ చల్లగాలి కిందకొస్తూ అది కూడా వేడికి పైకెళ్తూ ఇది కిందకెళ్తూ ఈ ప్రకాశం కూడా అట్ట ఉంటుంది అది నేల మీద సూర్యప్రకాశం ఉంటే నీళ్ళు అలతో కదులుతుంటే ఎట్లా ఉందో ఆ నేల మీద అట్టట్ అప్పుడు ఈ తెలియని వాడు అక్కడ కూర్చొని వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఆవుల్ని కాస్తూ ఉంటాడు పోరోజు ఆయన పని ఉండి వరే నువ్వు కాయరా అన్నాడు వీడంతో చదువుకుంటాడు ప్యాంటు చొక్క వేసుకుంటాడు ఆవులు కాయడం రాదు తాత్కాలికమే ఆవులు అక్కడ ఉన్నాయి పోయి చూసుకోపో అన్నాడు దూరం చూసి నాన్నగారు నాన్నగారు ఈ ఆవులన్నీ కూడా నీళ్ళలో ముడిగున్నాయండి అక్కడ నీళ్ళు ఉన్నాయి రా బాబా నాకు కనపడుతున్నాయండి నీళ్లు కనపడ్డాయి నీళ్ళలో ఆవులు మునిగున్నాయి అసలు మధ్యలో నదీ లేదు ఏరు లేదు ఏమి లేదు ఆ శ్మశానం ఆ చౌడ నేలు దాటాక అక్కడ పచ్చిక బయలుంది ఆ పచ్చిక బయలు దగ్గరికి ఆవులు వెళ్తూ ఉన్నాయి కానీ నీళ్ళు వెళ్ళి ఎవరైనా నీకు కాదు నాన్నగారు వచ్చి చూడండి చూచాడు చూస్తే వాడికి నీళ్లు కనబడి నీళ్ళల్లో ఆవులు ముడిపోయినట్టు కనపడుతుంది కనపడతా ఉంటే వరిదే అది చౌడ నేల రాదు అట్టా ఎండమావి అంటారు నీకు తెలీదు అక్కడ ఎండమాయిలో నీళ్ళు లేకపోయినా నీళ్లు కనపడతాయి అవి నిజమై నీళ్లు కాదు నీళ్ళలాగా ఉంటుందని ఇప్పుడు సైన్స్ చెప్పాం మీకు అది నీలలాగా ఉంటుంది నీళ్ళ నిజమాబద్ధమా నీళ్ళ నిజమాబద్ధమా అప్పుడు కొడుకు ఏం చెప్పా నమ్మట్లా నీళ్ళు లేవురా అంటే నమ్మట్లా అయితే కొద్ది చూసుకో అన్నాడు అక్కడ దాకా వెళ్తే అక్కడ నీళ్ళు లేవు చౌణ్ నేళ్ళ మళ్ళీ ఆయనకు మళ్ళీ నీళ్ళు కనపడుతుంది అప్పుడు లేవండి మళ్ళీ ఇప్పుడు వచ్చాయంటాడు అయితే మళ్ళీ చూడన్నాడు అనుమానం తీరేదాకా ఆరుసార్లు ఇటు చూసి వచ్చాడు వాడికి నిర్ణయం అయింది ఏమని అక్కడ నీళ్లున్నట్టు కనబడుతుంది కానీ నీళ్ళే లేవు ఆ తండ్రికి ఏమైంది ఆయన ఇలాగే మొదట్లో చూశాడు ఆయనకి నిర్ణయం అయింది ఇప్పుడు ఎవరు మాయని ఎవరు మాయని చిత కొట్టారు ఇప్పుడు మాయ అందిందా దొరికింది ఆ చిత విచారణ చేస్తే తండ్రి విచారణ చేశాడు నీళ్లు కనపడ్డా నీళ్ళు లేవు అన్నాడు కొడుకు విచారణ చేయలేదు నీళ్లే సత్యం అన్నాడు వాడు కూడా విచారణ చేసి నాలుగు సార్లు అక్కడికి వెళ్ళి చూసి దూరంగా ఉండి దగ్గర కావండి దూరంగా ఉండి దగ్గర కావండి చూశాడు చూసిన తర్వాత అతను కూడా నేర్లే అయింది ఎండమావిలో నీళ్లు ఉన్నట్టు కనపడుతుంది కానీ అన్ని నిజానికి అక్కడ నీళ్లు లేవు ఇప్పుడు మాయన ఎవరు దాటారు విచారణ చేసిన దాటాడు లేకపోతే ప్రత్యక్షంగా వెళ్ళి సాక్షాత్కార జ్ఞానం పొందినవాడు దాటలేదు కాబట్టి మాయం దాటాలంటే నేను ఎన్ని ఎన్ని ఉపాయాలు ఉన్నాయి ప్రత్యక్షంగా వెళ్ళి చూడాలి అంత తొందరగా బ్రహ్మను మీరు చూస్తారా దానికి ఎంతో ప్రాసెస్ ఉంది ఎంతో సాధన ఉంది గురువు కావాలి చెప్పాలి వినాలి సిలబస్ ఉంది పాఠాలు ఉన్నాయి బోళ్ళు నేర్చుకోవాలిగా కాబట్టి వెంటనే సాక్షాత్కార జ్ఞానం లేదు అయితే నీళ్ళు లేకపోతే నీళ్లు ఉన్నాయని చెప్పి అట్లాగే ఉంటాం ఎన్నాళ్ళైనా సరే వెళ్ళు స్నానపానాలు పనికొస్తుందేమో పనికిరాను లేని నీళ్ళు ఎట్లా పనికొస్తాయి పనికిరావు అది జ్ఞానికి తెలుసు అజ్ఞానికి తెలియదు ఇప్పుడు అజ్ఞానం ఏం చేయాలి జ్ఞాని చెప్పిన మాట వినాలి ముందు నమ్మాలి నమ్మి ఇది ఎంతవరకు అని అప్పుడు విచారణ ఇక్కడ విచారణ అంటే ఏంటి అక్కడ ఇసుక రేణువులు తెల్లతెల్లగా తడతడ మెరిచేటువంటి రేణువుల్లో సూర్యకాంతి పడి ఆ సూర్యకాంతి అద్దంలో ప్రతిబింబించినట్టుగా సూర్యకాంతి పైకా వస్తే అసలు మా అప్పుడు కూడా నీకేమి అక్కడ నీళ్లు కనబడవు కానీ అక్కడ ఆ గాలి వేడెక్కి వేడిగాలి మళ్ళీ పైకి వెళ్ళి పైను చల్లగాలి కిందకొచ్చి అది కూడా వేడికాలి పైకి వెళ్ళి దానిపై చల్లగాలి కిందకొచ్చి ఇలా గాలి పైకి పైకి అన్నప్పుడు కొంచెం కదలికలు ఉన్నట్టు అక్కడ రిఫ్లెక్షన్ లేదనుకో కదలికలు నువ్వు చూడవు రిఫ్లెక్షన్ ఉందనుకో వాయువు పైకి కిందకి లేకపోతే రిఫ్లెక్షన్ వాయు యొక్క కిందకి పైకున్నటువంటి ఆ కదలికల్లో ఏమైందంటే అదేదో జలం ఉన్నట్టు జలంలో కొంచెం అలలు కదులుతున్నట్టు అలలు సూర్యరశ్మికి తడతడలు జలం అట్టటా అంటున్నట్టుగా ఒక భ్రాంతి వచ్చింది ఈ సైన్స్ వచ్చింది ఈ సైన్స్ తెలిసిన తర్వాత ఇది భ్రాంతే కదా అక్కడ జలం లేదు కదా అది అలాగే కనబడుతుంది కదా ఇది విచారణ ఆవులు గొర్రెలైనయా ఆవులు గొర్రెలు విచారించి చూస్తే ఇది గొర్రె కాదు ఆవు ఇలాగే చౌడ నేల బదులు మాయా అనేది ఒకటి ఉన్నది ఈ మాయా అనేటువంటిది ఒక వస్తువు కాదు అనిర్వచనీయం మాయ ఉన్నదని చెప్పలేరు లేనిదని చెప్పలేరు ఉన్నదంటే చెక్కదు దొరకదు భగవంతుడు ఉన్నాడు చిక్కుతాడు దొరుకుతాడు సాక్షాత్కారం ఉంది అనుభవం ఉంది దర్శనం ఉంది అపరోక్షం ఉంది మాయకేముంది మాయ అసత్తు కాదు సత్తు కాదు సతసత్వ విలక్షణం కాదు అసలు లేని మాయ మాయను ఒక పేరు పెట్టాం కాని వస్తువులు లేని వస్తులు ఉన్నట్టు కనబడేటువంటి ఒక పద్ధతికి మాయను పెట్టాం ఇదే ఇలా ఉండడానికి అది మాయ పద్ధతి అన్నాం తిరిగి యామాస మాయ మళ్ళీ మాయ అంటే ఏం చెబుతున్నావు అక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు కనబడుతుంది వస్తువు ఒకటైతే మరొకటిగా కనబడుతుంది అని చెప్పాం వస్తువు చెలించకపోయినా మాయలో చెల్లిస్తున్నట్టు కనబడుతుంది మాయలో ఏమున్నాయబ్బా మూడు గుణాలు ఉన్నాయి మాయలో మూడు గుణాలు ఉన్నాయి మాయ త్రిగుణాత్మకం అందులో రజగుణం ఏం చేస్తుంది కదులుతుంటుంది అది కదులుతూ ఉంటుంది కదిలింపజేస్తూ ఉంటుంది కనుక మాయలో ఉన్న వస్తువులన్నీ కదలనే వస్తువులు కూడా కదులుతున్నట్టు అనిపిస్తుంది ఒక ట్రైన్లో నువ్వు కూర్చున్నావు పక్కన ఇంకో ట్రైన్ వచ్చి ఆగింది ఆ ట్రైన్ కదిలితోంది నీకేం భ్రాంతి పుట్టింది నీ ట్రైనే వెళ్తున్నట్టు దీని పేరు మాయ మాయని తీసుకెళ్లి ఒక జైల్లో పడేస్తా అప్పుడు నీ ట్రైన్ కదిలి కదలకుండా ట్రైన్ కదలకుండా ఉన్నట్టే తెలిసిందా మాయని తీసేశా నేను అప్పటికి కూడా నీ ట్రైనే కదులుతున్నట్టు కదలకు కూడా నీ ట్రైన్ కదలటం ఎలా చూస్తావు విండో నుంచి బయటకు చూడు ఆ ఎలక్ట్రిక్ పుల్సు ఆ నేల ప్లాట్ఫారం అక్కడే ఉన్నాయి నువ్వు కూడా అక్కడే ఉన్నావు నువ్వు ట్రైన్కి వెళితే ప్లాట్ఫారం వెనక్కిపోవాలి పోలే కాబట్టి నువ్వు నిర్ణయం అంటే సాపేక్ష నిర్ణయం చేస్తే తెలిసింది ఇప్పుడు మాయ దాటాలంటే సాపేక్ష నిర్ణయం చేయాలి తప్ప ఈ మాయ ఎవడు పెట్టాడరో ముర్రో అంటే ఏం చేస్తావు అది ఎవడు ఈ ప్రపంచమే ఆ మాయ అనేటువంటి కార్యక్రమం మీద దగ్గర ఒక రకంగా దూరంగా ఒక రకంగా చాటుగా ఉన్న రకంగా ప్రత్యక్షంగా ఉన్న రకంగా అట్లా కనబడేటువంటి ఒక విధానం ఈ ప్రపంచంలో ఉంది అందుకని ఈ ప్రపంచాన్ని మాయా ప్రపంచం అన్నాం ఇది ఉన్నది కనబడదు కనుక ఇప్పుడు అసత్ అంటే ఏమిటి తాత్కాలికంగా కనబడుతుంది కొన్ని పరిస్థితుల్లో కనబడుతుంది కదులుతూ కనబడుతుంది మలినంగా కనబడుతుంది శుద్ధంగా కనబడుతుంది ఇదంతా మాయా ఇలా కనబడేదాన్ని అసత్ అన్నాం మాలిన్యం లేనిది శుద్ధముగా ఉన్నది కదలకుండా ఉన్నది అన్ని కాలాలు ఉన్నది ఆది అంతం లేనిది ఎప్పుడూ ఒక తీరుగా ఉన్నది నిర్వికారగా ఉన్నది బ్రహ్మ దీనికి వ్యతిరేకంగా ఉన్నది మాయ మాయ కారణమే కానీ దీనికి వ్యతిరేకంగా ఉన్నది జగత్తు ఈ జగత్తు దేని కారణంగా వచ్చింది మాయగా అసలు జగత్తంతా మాయ కారణంగా వచ్చిందా లేదు జగత్తు కూడా బ్రహ్మమే జగత్తు కూడా బ్రహ్మమే మాయ బ్రహ్మమును జగత్ రూపంగా జగత్తు కూడా బ్రహ్మమైనప్పటికీ మాయా ఈ ఈ బ్రహ్మమును జగత్ రూపంగా చూపిస్తోంది కథలైన బ్రహ్మమును కదిలే బ్రహ్మంగా చూపిస్తుంది ఒక్కటైన బ్రహ్మమును అనేకంగా చూపిస్తుంది ఒక్క తీరుగా ఉన్న బ్రహ్మమును నానా రకాలుగా భేదాలుగా చూపిస్తుంది శుద్ధంగా తనకు తానే ఉన్నటువంటి బ్రహ్మమును మాలిన్యంగా చూపిస్తుంది మలినంగా ఎట్లా ఒక సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు సూర్యుడు ప్రకాశానికి ఎక్కడెక్కడ నీళ్ళ నీళ్ళని ఆవిరై మేఘమైంది మేఘం వర్షించి కురిసింది ఆ వర్షం అంతా కూడా ఏరులై పారులై అట్లా పోయి ఎక్కడ నీళ్ళు అక్కడికి పోయినాయి కొన్ని పల్లాల్లో కొన్ని కొంటల్లో నీళ్లు నిలబడ్డాయి మళ్ళీ వాన వెలిసింది మళ్ళీ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ప్రకాశిస్తున్నప్పుడు ఆ సూర్యుడు అక్కడక్కడ నిలబడ్డ నీళ్లు నిలబడ్డ కొంటల్లో ఆ సూర్యుడు ప్రతిబింబంగా కనబడుతున్నాడు ఆ ప్రతిబింబ సూర్యుడు చూస్తున్నా ఒక కుంటలో మురికి నీళ్ళు ఉన్నాయి ఆ సూర్యుడు మురికిగా కనబడుతున్నాడు ఒక కుంటలో శుద్ధంగా నీళ్లున్నాయి ఆ కుంటలో పై సూర్యుడు ఈ సూర్యుడు ఒకరిగా కనబడుతున్నాడు అలా ఇరవై కుంటలు చూసా ఇరవై సూర్యుడు కనబడ్డాడు సూర్యుడు ఎంతమంది ఎప్పుడు తెలిసింది నీకు ఇటు చూడకుండా అటు చూస్తే సూర్యుడు మురికిగా ఉన్నాడా అమృగొంట్లో చూడకుండా పైకి చూడు కాబట్టి ప్రతిబింబంలోనే వికారాలు కానీ బింబంలో ఏ వికారం లేదు ప్రతిబింబాల్లోనే అనేకత్వం కానీ బింబం ఒక్కటే ప్రతిబింబాల్లోనే భేదంగా ఉంది కానీ బింబంలో ఏ భేదం లేదు కదిలే నీళ్ళల్లో సూర్యుడు కదులుతూ ఉన్నాడు కదల కదలకుండా ఉన్నాడు ఈ కదలటం కదలకపోవడం అనేది ప్రతిబింబంలో ఉంది అసలు వాడు అసలు కదలకుండానే ఉన్నాడు ఇప్పుడు చెప్పండి కదలకుండా ఒక్కడిగా నానా రకంగా లేకుండా ఒక తీరుగా శాశ్వతముగా ఆది అంతము లేకుండా ఉన్నవాడెవడు బ్రహ్మ ఆ బ్రహ్మ మాయ అనే అర్థంలో ఆ బ్రహ్మ ప్రకాశించినప్పుడు ఈ మాయని అర్థం చేస్తుంది ఈ జగత్తును చూపిస్తోంది బ్రహ్మనే జగత్తుగా చూపిస్తోంది మాయ ఎర్రార్థంలో ప్రకాశించే సూర్యకాంతి ఎర్రకాంతిగా ఉన్నట్లుగా పశుపక్షార్థంలో ఉన్న అర్థం మీద ప్రకాశించినటువంటి సూర్యకాంతి పశుపక్ష రంగులో ఉన్నట్టుగా అర్థం యొక్క దోషం అది ఇది మాయ అనే అర్థం దోషంలో ఈ ప్రపంచమంతా కూడా చిత్ర బొమ్మలు గీసినటువంటి అర్థం ఇది ఈ బ్రహ్మ దాని మీద పడింది ఈ ప్రతిబింబ ప్రకాశం విచిత్ర జగద్రూపంగా ఉంది ఒక అర్థం ఉందండి దాని మీద అనేక బొమ్మలు గీశారు ఓ పిల్లి బొమ్మ పొక్క బొమ్మ మనిషి బొమ్మ ఆ బొమ్మ ఈ బొమ్మ నిప్పు మండుతున్నట్టు నీళ్లు కురుస్తున్నట్టు మేఘం వర్షిస్తున్నట్టు బోడు ఈ సూర్యుడు ప్రకాశం ఏం చేశానంటే మీద పడ్డాడు అద్దం యొక్క ప్రతిబింబ ప్రకాశం ఉంది అక్కడ మంటలు ఉన్నట్టు నీళ్లు ఉన్నట్టు అది ఉన్నట్టు ఇది ఉన్నట్టు కనబడింది ఈ మాయన ఈ ప్రపంచం అంతా ఒక చిత్ర గీసిన బొమ్మ అది ఈ పరమాత్మ ప్రకాశము ఆ చిత్ర విచిత్రాలుగా బొమ్మలు గీయకూడనటువంటి మాయా అనే అద్దం మీద పడింది ఈ మాయా అద్దం నుంచి ప్రతిబింప ప్రకాశము జగత్తుగా కనబడుతోంది అందుకే విశ్వం దర్పణ దృశ్యమార నగరీతుల్యం అనేది విశ్వం అంతా కూడా ఒక అద్దంలో ప్రతిబింబించినటువంటి నగరం వంటిది ఈ నగరం అద్దం దోషం వల్ల అలా కనబడుతోంది అర్థానికి ఆ దోషం ఎందుకు వచ్చిందంటే అద్దం పేరే మాయా అదే మాయా అనే దోషంతో బ్రహ్మమే బ్రహ్మ యొక్క ప్రకాశమే ఆ అద్దం మీద పడి ప్రతిబింబ ప్రకాశం జగత్తుగా కనబడుతుంది ఇప్పుడు బింబం సత్యమా ప్రతిబింబం సత్యమా ప్రతిబింబంలోనేమో ఆ అద్దం మీద బొమ్మలన్నీ కనబడుతున్నాయి బింబంలో బొమ్మలేవు బింబ ప్రకాశంలో బొమ్మలేవు పరమాత్మ ప్రకాశంలో బొమ్మలు లేవు పరమాత్మ ప్రకాశం మాయనే అద్దం మీద పడితే మాయా అనే అద్దం మీద గీసినటువంటి ఈ ప్రపంచ చి ప్రపంచ చిత్ర పాఠం ఏదైతే ఉందో ఈ అద్దం యొక్క రిఫ్లెక్షన్లో ఈ ఈ ప్రపంచం కనబడుతుంది ప్రపంచం అనే బొమ్మ గీశాడు ఆ బ్రహ్మదేవుడు అమాయ అనే అద్దం మీద ఆ బ్రహ్మను ప్రకాశిస్తున్నాడు పరమాత్మ అధిష్టాన బ్రహ్మ ఆ మాయా అనేటువంటి అద్దం మీద ప్రకాశిస్తున్నాడు ఈ మాయాని అర్థం మీద బ్రహ్మ గీసినటువంటి బొమ్మలన్నీ కూడా మాయానర్థం యొక్క ప్రతిబింబ ప్రకాశంలో ఈ బొమ్మలు కనబడుతున్నాయి ఈ బొమ్మలు ఒట్టి ఒట్టి కదిలి కథల బొమ్మలు కాదు కదిలే బొమ్మలు కూడా బాహుబలిలో ఈ పర్వతం నుంచి అంత సముద్రం అవుతున్న పర్వతం మీదకు దూకాడు నిజంగా దూకుతాడా దూకాడా ప్రభాసు ట్రిక్ మాయా ఇదే మాయా అంట ఇక్కడ కనబడమంది నిజమా అట్లా కనబడతాయంతేది ప్రతిబింబంలోనే ఉంటుంది నేను ఎవరో వాట్సాప్లో పెట్టారు ఒక పురుషుడిని ఉంచున్నాడు దానికి కొంచెం దూరంగా ఒక స్త్రీ ఉన్నాడు వాళ్ళకి నేడ చూపించడు ఈ దూరంలో దూరంగా ఉన్నారు లైట్ వేస్తే ప్రతిబింబంకి వచ్చేసరికి ఏమైంది గోడ మీద వీడు ప్రతిబింబం అంటాడు ఇటు దూరం ఉన్నారు కానీ ఇటు మాత్రం దగ్గరగా ఉన్నారు వీళ్ళిద్దరు ప్రతిబింబంలో కలిసిపోయినట్టు ముద్దు పెట్టుకున్నట్టు ఉన్నారు దూరంగా ఉంటేనేమో వీళ్ళు ఇటు తిరుగున్నారు వాళ్ళు అడి తిరుగున్నారు ఇటు లైట్ వేస్తేమైంది గోడ మీద వీళ్ళిద్దరు దగ్గర పోయి కలిసిపోయినట్టున్నారు నిజంగా వాళ్ళు అట్లా కలిశారా వాట్సాప్లో బొమ్మ పెట్టారు ఎవరు చూశా నిన్నో మంది మాయ అట చూపిస్తూ ఇక మాయ ఏంటి ఇప్పుడు మాయ ఏంటట వాళ్ళు ఏమో ఇట్లా ఉన్నారు గోడ అక్కడ ఉంది ఇక్కడ లైట్ ఇక్కడ ఉంది వీళ్ళిద్దరు నీడ గోడ మీద పడింది దూరంగా ఉన్నా దగ్గర కనపడుతుంది ఎవరికి వాళ్ళు వేరుగా ఉన్నా కలిసిపోయినట్టు కనపడతాం ఇదే కదా మహత్యం ఇలా కనబడతామని పేరు మాయా ఇది అర్థమైందనుకో అదే వాళ్ళిద్దరే కలవలేదండి వాళ్ళిద్దరు